్రహ్మస్తూ తిశీల సాధం శ్రీమహాత్పణాధిపలే నమ సదాశివ సమా శంకరాచార్యమస్పరా భద్రంగేష్ భగ్రత్యే ప్రాంగిమే స్వస్తింద్రో స్వస్తి పుషా పిష్వేగాష్ణ స్వస్తి బృహస్పతి ఓం శాంతిశాంతిశాంతిగ్రద్వృత్తవీవంత పి బేతో గృహీత యుక్తం వై తథ్యమేత సో ఈ శ్లోకంలో మనము సదసద్విభాగము అనే ఆధారంగా చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ పూర్వపక్షం ఏదైతే కలదో దాన్ని నిరాకరించాలి సదసద్ విభాగము మనకి జీవితంలో అనుభవాన్ని దృష్టి ఉంటుంది ఇది ఇది ఉంది ఇది లేదు అలా అనుభవాన్ని దృష్టి ఆ అనుభవాన్ని బట్టి లేదు అనేది లేదు కానీ ఉంది అనేది ఉండాలి కదా ఉంది అనేది కూడా లేదన్న పక్షంలో లేదు అన్నది లేదు ఉంది అన్నది లేదు అంటే ఇంకా మరి ఏంది లేదు అనే విభాగం ఏదైతే మీకు అనుభవంలో ఉందో ఆ విభాగము దానికి అర్థమే ఉంది అటువంటి విభాగం మొత్తం యూనివర్సల్గా అనుభవానికి కాబట్టి జగత్తు సత్యము జాగ్రత్త సత్యమై ఉండాలి జాగ్రత్త కూడా స్వప్నంతో సమానంగా వైతక్ష్యము అని చెప్పడానికి ఏం లేదు అనేది ఆర్గ్యుమెంట్ విభాగ ఆర్గ్యుమెంట్ దానిని ఖండించాలి అందించటం కూడా మనం చూశాము మీరు స్వప్నాన్ని చూసుకున్నట్లయితే స్వప్నంలో కూడా సదసద్ విభాగం అనుభవానికి వస్తుంది కాబట్టి స్వప్నంలో సదసత్ విభాగం ఉంది కాబట్టి ఆ స్వప్నం సత్యమవుతుందా కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే సదసత్ విభాగము సత్యత్వ ప్రయోజకము అవునా కాదా అని చూస్తున్నాం అంటే ఎక్కడెక్కడైతే సదసత్ విభాగం ఉంటుందో అదంతా సత్యమే అని మీరు చెప్పగలుగుతారా చెప్పలేరు కదా ఎందుకంటే స్వప్నంలో సతస్వత్ విభాగం ఉంది కానీ స్వప్నం సత్యం కాదు కాబట్టి సద ఇప్పుడు ఎలాగైతే ఎక్కడెక్కడైతే పొగుందో అక్కడ నిప్పు ఉండి తీరుము దాన్ని వ్యాప్తి జ్ఞానము సో ఇన్వేరియబుల్ కంకామిటర్స్ వ్యాప్తి జ్ఞానం కాబట్టి పొగ అవన్నీకి అగ్నికి ప్రయోజకం అవుతుంది అంటే అగ్ని ఉందని నిర్ధారించడానికి పొగ ఉంటే సరిపోతుంది అలాగ మీరు సదస్వద్ విభాగం గురించి చెప్పగలుగుతారా చెప్పలే ఎందుకంటే సదస్వద్ విభాగం స్వప్నంలో ఉంది కానీ స్వప్నం నిత్యం తెలియదు దాన్ని బట్టి సదస్సు విభాగం ఉన్నంత మాత్రాన అది సత్యం అవటానికి అది హేతు కాదాలకు కాబట్టి ఆర్గ్యుమెంట్ని కొట్టుకోవాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ జాగ్రత్త వ్యవస్థ అనేది ఉంది మనం ఎలాగా మన జీవితాన్ని నిర్వహిస్తున్నాము అంటే జాగ్రత్త వ్యవస్థ సత్యము అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం తర్వాత చాలామంది మొత్తం యూనివర్సల్గా సమాజం అంతా కూడా కన్విన్స్డ్ అంటే జాగ్రత్త వ్యవస్థ యొక్క సత్యత్వాన్ని సత్యత్వం విషయంలో ఎట్టి సందేహానికి తావులేదు అని మేము నిర్ధారితంగా చెప్పగలము అన్నట్లుగా ఉంటాం కానీ వాస్తవం ఏమిటంటే మీరు ఆలోచించుకోండి మీ జాగ్రత్త మీకు వచ్చే అనుభవాలు అవి శాశ్వతములని కానీ లేకపోతే నిశ్చ అచలము చలనము లేనివి మార్పులు లేనివి అవిక్రియములని కానీ మీరు చెప్పగలుగుతారా చెప్పలేదు ఏ అనుభవం మీకు జాగ్రత్త వస్త్ర వస్తుందో అది పెర్మనెంట్ అని మీరు చెప్పడానికి అవకాశం లేదు ఇప్పుడు జగత్తు సత్యము అని బాధిస్తూ ఉంటాను కొంతమంది చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక కూడా పెద్ద పెద్ద ఆ పెద్ద పెద్ద సంస్థలను నిర్మాణం చేసి ఒక అజ్ఞానం చుట్టూ ఒక విస్తృతమైన ఆర్గనైజేషన్స్ నిర్మాణం చేసి ఆ తక్కువ సమాచారాన్ని పంచిపెడుతూ ఉంటాను నలుగురికి జగత్తు సత్యము జగత్తు సత్యము అని చెప్పి ఆయన కూడా అంతర్దృష్టి పెట్టుకుని ఇంట్రాస్పెక్షన్ చేసుకుని తను అనుభవానికి తెచ్చుకుంటున్నటువంటి జాగ్రత్త అవస్థ అది శాశ్వతము అని ఆయన కూడా అది శాశ్వతము అని దాంట్లో మార్పులేం లేకుండా స్థిరంగా ఎందుకంటే సత్యమైతే ఏదైతే అవిక్రీయంగా స్థిరంగా ఉంటుందో అదే సత్యం అనబడుతుంది కాబట్టి ఎట్టి మార్పులు వికారములు లేకుండా స్థిరంగా ఉంది చేంజ్ లెస్ అని ఆయన చెప్పగలుగుతాడా చెప్ప కాబట్టి మీరు జాగ్రత్త అవస్థని పరిశీలించి ఇది పర్మనెంట్ కాదు ఇది ఎందు లేదు ఇది వికారి మార్పులకు చెందుతూ ఉంటుంది కాబట్టి అది అయథార్థము అని తెలుసుకోవటానికి మనకున్న అనుభవాలే చాలు వాటిని కొంచెం విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక విషయం మరొక విషయం ఏమిటంటే జాగ్రత్త వ్యవస్థ మనకి సత్యంగా ఎందుకు భాషిస్తుంది అంటే చూడండి కంటిన్యూటీ ఆర్గ్యుమెంట్ అని నేను ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాను అంతకుముందు అయినా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ఆ శ్లోకం కంప్లూట్ చేసే సమయంలో కంటిన్యూటీ ఆర్గ్యుమెంట్ అవుతుంది మనం ఎలా ఆలోచిస్తామంటే మన జీవితంలో ఈ రోజు ఉందంటే ఇది నిన్నటి నుంచి ఈ రోజులోకి కంటిన్యూటీ అవుతుంది పాస్ట్ టు ప్రజెంట్ ఈ ప్రజెంట్ రేపటికి ఫ్యూచర్లోకి కంటిన్యూ అవుతుంది అని ఆ కంటిన్యూటీ కాల ప్రవాహము నిరంతరంగా ఉండే కాల ప్రవాహము అది యథార్థము అది యారోలైక్ టైప్ సో పాస్ట్లోకి ప్రజెంట్లోకి ప్రెజెంట్లోకి ఫ్యూచర్లోకి అలా ప్రవహిస్తూ ఉంటుంది ఆ అని మీరు అనుకుంటారు అలా మనం అనుకుంటున్నంతసేపు ఆ కంటిన్యూటీ అదే అదేం చేస్తుందంటే ఆ కాలానికి ఒక సత్యత్వం వస్తుంది ఆ కాలంలో మనకు వచ్చే అనుభవాలకు కూడా ఒక యథార్థతని మనకి కనపడేట్లా చేస్తుంది వాస్తవంలో ఆ కంటిన్యూటీని కూడా మీరు పరిశీలన పెట్టాల్సి ఆ కంటిన్యూటీ ఎందుకు వచ్చిందంటే అది కేవలం మెమొరీని బట్టి వచ్చింది మనం చూసాం మెమొరీ ఒకటే కాకుండా సాధారణంగా దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మన హృదయంలో ఉండే ఆకాంక్షలు కామనలు అవన్నీ కూడా మనకు వచ్చే అనుభవాలని ప్రభావితం చేస్తాయి ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేసి తప్పున్న తప్పు ప్రింట్ అయి ఉంటుంది అది మనకి ఇస్తారు చూడడం పెద్ద అక్షరాలతో హెడింగ్కే కూడా తప్పు మనం చూస్తాం చూస్తే మనం ఏది చూడాలని అనుకుంటామో అది కనబడుతుంది కానీ ఆ తప్పు మనకు కనపడు ఎందుకంటే ఆ పుస్తకం మీద భగవద్గీత అని ఉందనుకోండి ఆ బాగా చూడగానే ఇంకా మనస్సు భగవద్గీత అనేదాన్ని అక్కడ ప్రాజెక్ట్ చేసి చూస్తుంది అక్కడ భగవద్గీత ఉండదు అది రివర్స్లో ఏదో ఉంటుంది అది మనకు కనపడు చూడండి ఎంత ఎంత సూక్ష్మంగా ఉంటుందో మనస్సు కాబట్టి మనస్సు ఎదుర్కొన్నా ఉన్నది చూస్తుందని మీరు అనుకుంటారు మనస్సు ఎదుర్కొన్నా ఉన్నది చూస్తుందనే మాట అన్ని వేళలా సత్యం కాదు మనస్సు తను చూడదలుచుకున్న దానిని చూస్తుంది వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్సైడ్ ఆ ఇన్సైడ్ అక్కడి నుంచి వచ్చింది అవుట్ సైడ్ నుంచి వచ్చింది అవుట్ సైడ్ నుంచి సంస్కారాలు ఇన్సైడ్కి వస్తూ ఉంటాయి ఇన్సైడ్ నుంచి మళ్ళీ ప్రాజెక్షన్స్ అవుట్ సైడ్కి వెళ్తూ ఉంటాయి ఈ రకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇన్సైడ్ అవుట్సైడ్ నడుస్తుంది తర్వాత కంటిన్యూటీ అనేది కేవలము మన మెమొరీ నుంచి వచ్చినటువంటి ఒక భావన ఆ కంటిన్యూటీ భావన ఉన్నంత వరకు కూడా పైగా ఆ భావన ఒకటి ఉండదు మెమొరీ ఆ భావనని బలం చేస్తూ మన యొక్క కామనలు కొన్ని ఉంటాయి మనకి కంటిన్యూటీ యథార్థమా కాదా ఈ ప్రవాహము నిరంతరంగా ఉండే ప్రవాహము ఇది యథార్థమా కాదా అని ఆలోచించేటువంటి విమర్శించేటువంటి ఆ స్పేస్ ఆ ఓపెన్నెస్ మనిషికి ఉండదు ఎందుకంటే వాడి హృదయంలో కామనలు ఉంటాయి ఎటువంటి కామనలు ఉంటాయి నేను కంటిన్యూ కావాలి హీ లాంగ్స్ ఫర్ కంటిన్యూటీ సో సో నేను నేను ఇప్పటికీ ఏళ్ళు వచ్చాయి అరవై ఏళ్ళు వచ్చాయి అరవై ఏళ్ళ నుంచి నేను బ్రతుకుతూ వస్తున్నాను కంటిన్యూస్గా ఏమీ కంటిన్యూస్ కాదు మనస్సు కంటిన్యూస్ కాదు క్షణికం దేహము నిరంతరం మారిపోతూ ఉంటుంది నిన్నటి దేహం ఇవాళ ఉండదు కానీ ఆ మెమొరీ అటువంటి భ్రాంతిని వీడికి కలిగిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు చుట్టూ చూస్తే ఏది స్థిరంగా ఉండదండి అన్నీ మారిపోతూ ఉంటాయి పరిస్థితులు అన్నీ ఉంటాయి ఏది కంటిన్యూస్ లేదు అయినా కూడా ఏదో ఒకటి కంటిన్యూస్ ఉంది అనే ఒక భ్రమలో వీడు ప్రవాహ నిత్యత్వాన్ని మనసులో పెట్టుకుని బతుకుతూ ఉంటాడు పైగా ఆ ప్రవాహ నిత్యత్వం మీద ఒక కామన కూడా పెట్టుకుంటాడు నేను అరవై ఏళ్ళు బతికాను ఈవేళ అరవై ఏళ్ళలో ఈవేళ మొదటి రోజు అరవై ఒకటో ఏళ్ళలో మొదటి ఇంకా ముప్పై బతకాలి నలభై బతకాలి ఎందుకంటే కొంచెం ఆ కామన కూడా కొంత కొంత రీజన్ ఉంటుంది ఇట్ ఈజ్ రీజన్లెస్ కామన అన్నది రీజన్లెస్ లాజిక్ ఇల్లాజికలే ఆ ఇల్లాజికల్ కామనలో కూడా కొంత లాజిక్ ఉంటుంది అది ఇలాగా నాకు వెయ్యేళ్ళు బతకాలి అని కామన కలగదు మీకు సో యావరేజ్ అందరూ డెబ్బై ఏళ్ళు బతుకుతూ ఉంటే ఓ తొంభై మహా అయితే వంద ఏళ్ళు బతికినా పర్వాలేదు అని అలాగ ఉంటుంది కామన కామన కాబట్టి తను కంటిన్యూ అవ్వాలి అనే కామన ఒక సో సర్వైవ్ అవ్వాలి కంటిన్యూ అవ్వాలి సర్వైవ్ అవ్వడం అంటే ఏమిటి సర్వం క్షణికమై ఉండగా ఏది సర్వైవ్ అవ్వాలి ఎలా సర్వైవ్ అవ్వాలి ఇంత ఆలోచన చేసే అవకాశం ఉండదు సో తను సర్వైవ్ కావాలి కంటిన్యూ కావాలి తర్వాత భార్య పిల్లలు స్త్రీ అయినట్లయితే భర్త పిల్లలు సంసారము కొడుకులు కోడళ్ళు మహోళ్ళు ఇలాగా బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ బలంగా లేకపోతే ఇవన్నీ కూడా అర్థం అనిపిస్తాయి బ్యాంక్ అకౌంట్ బాగున్నంతసేపు ఇవన్నీ కూడా ఉల్లాసంగా కనిపిస్తాయి ఇల్లు వైకిలి నా నౌకర్లు చాకర్లు కార్లు బస్సులు ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ కంటిన్యూ అవ్వాలి అనేటువంటి ఒక కామనలో ఆకాంక్షలు ఇవి బతుకుతాయి కాబట్టి నేను కంటిన్యూ కావాలి దేహం కంటిన్యూ కావాలి ధనం కంటిన్యూ కావాలి కొడుకులు కూడ ఇవన్నీ కంటిన్యూ కావాలి రిలేషన్షిప్స్ కంటిన్యూ కావాలి అని ఈ కంటిన్యూటీ ఫిలాసఫీలో బతుకుతూ ఉంటుంది అలా బతుకుతున్న కారణంగా జాగ్రత్త స్వప్నము వలె కల్లా అనే విషయాన్ని తెలుసుకోవటానికి మనస్సు సంసిద్ధం కాదు ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం ఏం చేస్తున్నామంటే ఏదైతే నువ్వు కంటిన్యూవస్ అనుకుంటున్నావో ఏది జీవితం అనుకుంటున్నావో ఏది ఇలాగ నాలుగు కాలాల పాటు ఉండాలని అనుకుంటున్నారో అది కేవలము నీవు కంటున్న ఒక కళ తప్ప దాంట్లో యథార్థత సుతరాము లేదు దృష్టం వైతక్ష్యం అయిపోయో కళలో కంటిన్యూటీ ఎంతుందో కళలో యథార్థత ఎంతుందో జాగ్రత్త వ్యవస్థలో వచ్చే అనుభవాలకు కూడా అంతే యథార్థత ఉంది అంటే అర్థం రెండు కూడా భీతార్థముండే వాట్ అపియర్స్ టు బి కంటిన్యూస్ ఈజ్ నాట్ కంటిన్యూస్ సినిమా కంటిన్యూటీ అనిపిస్తుంది సినిమాలో యథార్థత లేదు కంటిన్యూటీ అసలేదు అది కేవలము మొమెంటరీగా ఉండి ఆ మనస్సు ఆ కంటిన్యూటీ అనే ఫీలింగ్ని అలగజ్స్తుంది నిజానికి ఏమి ఉంటుంది ఈ సినిమాని కనిపెట్టిన ఆయన ఎడిషన్ ఎలా కనిపెట్టాడంటే అది ఆయన ఒకసారి ఒక పుస్తకం తీసుకుని ఒకలా ఒక పుస్తకం తీసుకుని ఆయన మాటవలసకి ఆ పుస్తకాన్ని తీసుకుని ఇలా అన్నాడు అర్థమైంది మీకు ఇలా అన్నాడు మీరు ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సెకండ్లో పేజీ తర్వాత పేజీ తర్వాత పేజీ ఇరవై పేజీలు తిరిగిపోతున్నాయి సెకండ్లో ఒక సెకండ్లో ఇరవై పేజీలు తిరుగుతున్నాయి అలా కాకుండా ఇలా చూస్తుంటే ఏ సెకండ్కి ఆ సెకండ్ ఏ పేజీకి ఆ పేజీ డిస్కంటిన్యూవస్ ఈ పేజీ చూశాను అయిపోయింది తర్వాత పేజీ చూశాను ఈ పేజీ నుంచి పక్క పేజీని తిప్పడంలో కొంత టైం కూడా పట్టింది అంతా డిస్కంటిన్యూవస్ కానీ అలా అన్న ముద ఇలా అన్నారనుకోండి ఇలా అంటే డిస్కంటిన్యూస్ అనిపించదు కంటిన్యూస్ అనిపిస్తుంది తర్వాత ఇంకా బాగా బలంగా ఆ ప్రిన్సిపుల్ తెలియటానికి మీరేం చేయాలంటే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తరఫున డ్యాన్స్ సరు ఆ డ్యాన్స్ చేసినటువంటి దాన్ని ఒక యాభై అరవయో ఫిలిమ్స్ కింద తీసి ఇండివిజువల్ పిక్చర్స్ ఆ పిక్చర్స్ పుస్తకం కింద కుట్టి మీరు ఇలా చూస్తే డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనపడుతుంది ఎవరో కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తున్నట్టు కనపడుతుంది ఆయనకి అలా కనపడింది కనపడి అరే ఇదేమిటి ఇది డ్యాన్స్ చేస్తున్నట్టు కనపడుతుంది ఎవరో డ్యాన్స్ చేయట్లేదు ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ స్టాటిక్ ఎవరో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఎలా కనపడండి అని ఆయన ఆశ్చర్యపోయింది అప్పుడు ఈ ఫిలిమ్స్ అన్ని ఇలా పుస్తకంలో కుట్టినవన్నీ ఆ తాళ్ళు ఉప్పేసి వాటినన్నిటినీ ఒక వలసలా పెట్టి ఒక లెన్స్లో పెట్టి ఇలా లాగుతాడు అలాగే ఎదురకుండా డ్యాన్స్ చేస్తున్నట్టుగా తెరమైపోతుంది ఆ విధంగా ఆయన మూవీ కెమెరా అని కాబట్టి అక్కడ ఏది సత్యం ఏది కంటిన్యూటీ ఏమీ లేదు ప్రతిదీ క్షణికమే అయినా కూడా మనస్సు సెట్రిక్ ఆ ఇంద్రియములు మనస్సు కలిసి ఇంద్రియములు అంటే కన్ను మనస్సు కలిసి దానికి సౌండ్ కూడా జప చేస్తారు అక్కడ వాడు పెదవులు కదులుతుంటే ఆ సౌండ్ బాక్స్ నుంచి సౌండ్ వస్తుంది మనం ఏమనుకుంటాం ఆ బొమ్మ మాట్లాడుతుంది అనుకుంటాం మాట్లాడుతుంది బొమ్మ ఏం బొమ్మలో పెదవులు పెదవులు కూడా కదలవు పెదవులు కన్ను మనస్సు కలిపి ఒక ట్రిక్ ఆ స్పీకర్లో వచ్చేటువంటి సౌండ్ని ఆ కదలికే కనెక్షన్ ఇచ్చుకుని మళ్ళీ మనస్సు చెవి కలిపి మరొక ట్రిక్ ఇన్ని ట్రిక్లు ప్లే అయితే మీకు ఆ సినిమా అనేది సిద్ధిస్తూ ఉంటుంది అది కంటిన్యూస్ అనిపిస్తుంది యథార్థం అనిపిస్తుంది సరిగ్గా అదేవిధంగా ఈ జాగ్రత్త కంటిన్యూస్ అని యథార్థమని మనకు చూడండి మనిషి ఈ సత్యాన్ని ఆలోచించడానికి కూలికూడదు ఎందుకంటే ఈ సత్యము దీన్ని కనుక పట్టుకున్నట్లయితే మనం ఏ స్ట్రక్చర్లో జీవిస్తూ ఉన్నామో ఆ స్ట్రక్చర్ అంతా కూడా షేక్ అయిపోయి ఏమీ మిగదు నథింగ్ రిమైన్స్ ఈ ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ పాఠం ఇలాగా బలంగా చెప్పేస్తున్నాను అనుకోండి చెప్పేస్తున్నానంటే దాని అర్థం ఏమిటి నేను సన్యాసిని బ్రహ్మ ప్రెసిడెంట్ని నాకు వీళ్ళందరూ శిష్యులు నేను ఇంత ఘనకారం చేశాను అంత ఘనకారం చేశాను ఇదంతా కూడా కలవై కూర్చుంటుంది ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ నేను ఇక్కడ కూర్చొని పాఠం చెప్తాను అర్యూ రిందీపా ఇప్పుడు అక్కడ ఇండివిజువల్స్ క్వశ్చన్ కాదు నేను మీరని కాదు ఇట్ ఆల్ డిపెండ్స్ మీరు ఎటువంటి వాల్యూ సిస్టమ్ని మీరు క్రియేట్ చేశారనే దాని మీద ఒక మహాత్ములు అనేది వారు ఆర్గనైజేషన్స్ని ఎవరైతే నిర్మాణం చేస్తారో వాళ్ళు ఆర్గనైజేషన్స్ చేత బంధింపబడతారు అని అనేది ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉంటే సంసారానికి సంబంధించినవి కావు మోక్షా ఫౌండేషన్ అని మనం పెట్టాను మోక్షా ఫౌండేషన్ మోక్షానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ మోక్షా ఫౌండేషన్కి అప్లై చేసుకున్న వచ్చిన వాళ్ళందరికీ మోక్షం గురించి ఉపాయాన్ని బోధింపబడుతుంది అక్కడ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే బోధిస్తారు మోక్షం గురించి ఉపాయం అంటే గీత ఉపనిషత్తు బోధిస్తారు తర్వాత వాళ్ళని అడుగుతారు లేకుంటే మీరు గీతా ఉపనిషత్తుల వల్ల మీకు మోక్షం కలిగిందా అని అడుగుతారు కలిగిందండి మాకు మంచి విముక్తి కలిగింది మాకు ఫ్రీడమ్ వచ్చింది అని వాళ్ళ దగ్గర టెస్ట్ మోనియల్స్ తీసుకుని అవి కూడా నేను ప్రజెంటేషన్లో పెట్టుకుంటూ ఉంటాను అది కూడా ఆర్గనైజేషన్లో భాగం తర్వాత పెద్ద పెద్దవాళ్ళు సినిమా యాక్టర్లు పొలిటీషియన్స్ వచ్చి పాఠాలు మీద వెళ్ళినట్టుగా ఫోటోగ్రాఫర్ తీసి అవి కూడా పెట్టుకుంటున్నాయి ఇక్కడ ఈ విధంగా ఆ ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తా దానికి మరొకటి ఏర్పాటు చేస్తా మరొకటి చేస్తా దాంతో ఎవలప్ అవుతానని తెలుస్తున్నానంటే నేను దానిలో నేను బంధీనవుతాను మోక్ష ఫౌండేషన్కి వచ్చి చదువుకున్న వాళ్ళకి మోక్షం వస్తే రావచ్చు కానీ నాకు మోక్షం నేను ఆ దాంట్లో బద్ధున్నా సో ఈ విధంగా మనము ఏ స్ట్రక్చర్లో మానస్ మనస్సు చేత కల్పితమైన ఏ వ్యవస్థని వ్యవస్థ దాంట్లో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ ఇదంతా కూడా మనోవిలాసమే ఇదంతా మిథ్య కళ అని అంటే ఆ వ్యవస్థ అంతా కూడా షేక్ అయిపోతుంది తర్వాత ఆ వ్యవస్థ మీద కమిట్మెంట్ పోంట్ ఈ కళకి కమిట్మెంట్ ఏంటి అనేటువంటి ఒక నిర్లిప్త నిర్మాణం అది ఆర్గనైజేషన్స్ యొక్క అభివృద్ధికి అది గొడ్డలు పెట్టుకుంటుంది అది మంచిది కదా ఆర్గనైజేషన్స్ యొక్క ఫలితం అందుకోసం వీడు ఒకసారి ఆర్గనైజేషన్కి కమిట్ అయ్యేటంటే సత్యానికి దూరం అవుతారు సో అటువంటి దోషాలు దాంట్లో వస్తాయి అంచేతనే మీకు ద్వైతవాదాన్ని కానీ లేకపోతే ఈ కాలం కంటిన్యూటీ సత్య దాని సత్యత్వము దీన్ని కానీ ఇలాంటి వాటిని ఎవరైతే బలంగా విశ్వసించి దాన్ని బలంగా బోధిస్తూ ఉంటారో వాళ్ళు ఇటువంటి పాఠాలు జరుగుతున్నారు ఎందుకంటే ఇవి వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలని ఇది కొట్టి బాని కాబట్టి అంచేతనే సత్యాన్ని తెలుసుకోవటంలో అంత ఇబ్బంది ఉంది అంచేతనే ఎవరి అయితే టోటల్గా టోటల్ ఫ్రీడమ్ ఉన్నవాడే ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు సత్యాన్ని తెలుసుకుంటే ఫ్రీడమ్ వస్తుంది కానీ ఫ్రీడమ్ ఉంటే కానీ వీళ్ళు సత్యాన్ని వీడ ఆల్రెడీ కొన్ని భావజాలముతోటి బంధింపబడి ఉన్నట్లయితే ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి ఆ స్పేస్ ఉండదు వీడికి ఆ అవకాశం అంతర్ హృదయంలో ఆ స్పేస్ ఉండదు లేదు ఆచార్యులైతే సుస్పష్టంగా చెప్తున్నారు దృష్టం వైత్యమేతయోహం ఈ సదస్సు విభాగాలైన అనుభవాలు ఎన్నున్నా కూడా అవన్నీ కూడా మానసిక కల్పనలు మాత్రమే వాటిలో యథార్థత ఏమీ లేదు తరువాత భాష్యం చూస్తూ ఉన్నాము సో నిశ్చితే సదసద్విభాగో దృష్ట ఉభయోర అంతర్బహిశ్చేత కల్పితయో వైత్యమేవ దృష్టం ఇది మనం చూసింది దానికి ఆ వైతధ్యమే మన అనుభవంలో ఉన్నది అనే వాక్యం ఏదైతే కలదో నేను ఇంతవరకు మీకు తరువాత భాష్యకాలం సదసతోర్వైత్యం యుక్తం అంతర్బహిశ్చేతాత్ కాబట్టి సదసద్విభాగం మీరు చేసి అదే అదే పాయింట్ నేను ఆల్రెడీ కవర్ చేశాను ఇదికే వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సదసత్ విభాగం ఒకటి ఉన్నది సదసత్ విభాగాన్ని అనుసరించి సత్తు యథార్థము అసత్ వితము అని మనం పెట్టుకోవాలి అది పూర్వక్షం దానికి సిద్ధాంతం ఏమిటంటే ఆయా సదసతోహతం యుక్తం నువ్వు సత్ అన్నది వితథమే అసత్ అన్నది వితథం ఎందువల్ల చూడు నువ్వు సత్ అంటే ఏమిటి అంటే బయట ఉన్నది బయట ఉన్నది కాదు సత్ అంటే బయట ఉన్నట్టుగా మనస్సు చేత కల్పితమే సో బహిశ్చేత కల్పితము ఏ అసత్ అంటే నీ అభిప్రాయంలో అసత్ అంటే ఏమిటి లేదండి అది అది ఉంటే మానసిక కల్పన మాత్రమే అది కరెక్టే అది మనస్సులో తన లోపల చేసుకున్న కల్పనకి అంతశ్చేత కల్పితము బయట ఉన్నట్టుగా చేసుకున్న కల్పన బహిష్చేత కల్పితము ఇంతే సత సద్విభాగం అంతా కలిపి ఇంతే కాబట్టి నువ్వు దేన్ని సత్తు అది బయట ఉందని ఇంద్రియం ద్వారా దాన్ని మనస్సులో నేను అంటున్నావే అది కదా నువ్వు ఆ సత్తు మనస్సు చేత ఎలా కల్పితము బయట ఉన్నట్టుగా ఇంద్రియం చేత చూడబడుతున్నట్టుగా మనస్సు చేత సో కుందేటి కొమ్ము లేకపోతే నిన్న రాత్రి కళలో చూసిన అంశాలు లేకపోతే పొగలే సినిమాలో చూసిన అంశాలు కల్పితములు అని నువ్వే అంటున్నావు కదా ఎలా కల్పితములు మనస్సు చేత కల్పితములు లోపల కల్పితములు ప్రాజెక్షన్స్ మొత్తానికి నువ్వు ఏది సత్తన్న అసత్తన్నా రెండు కల్పితములు అనే అంశంలో భేదం ఏమీ ఇప్పుడు కూడా నేను గమనించింది మీకు మనం అందుకే అవుట్ ఆఫ్ లవ్ ఐ ఆమ్ ట్రైంగ్ టు షేర్ ఇప్పుడు ఘట దృష్టాంతాన్ని వేదాంతులు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు ఘట దృష్టాంతం ఆ ఘట దృష్టాంతాన్ని చెప్తానే కానీ దాన్ని టూ ఇట్స్ లాజికల్ కంక్లూషన్ మీరు పట్టుకెళ్ళిపోవాలి లేకపోతే ఘట దృష్టాంతం పరిణామవాదమా అనే భ్రాంతిని తొలగిస్తారు ఘటము మృతు యొక్క పరిణామం అనుకోవాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ మృతు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఘటం కనుక నిర్మాణమైతే అప్పుడు ఘటము ఎక్కడ ఆరంభమవుతుంది మృతులో ఆరంభమవుతుంది ఎందుకంటే పరిణామం కదా కానీ శృతే అని చెప్తుంది మృదారంభం అని చెప్పట్లేదు ఆచారంభణం వికారు రా వాక్కు నుండి ఆరంభమవుతుంది ఘటన ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది వాక్కు నుండి ఆరంభమవుతుంది అంటే మనస్సు నుంచి ఆరంభమవుతుంది మనస్సు నుంచి ఘటం ఆరంభమవుతుంటే అది పరిణామం లేకపోతే మానసిక కల్పన అవుతుందండి మానసిక కల్పన అంటే వితథము మిథ్య అంటే ఘటనను నువ్వేదైతే అనుకుంటున్నావో బయట ఉందని ఏదైతే నువ్వు ఘటన అనుకుంటున్నావో అది నీ మనస్సు యొక్క కల్పన తప్ప మరి ఏమీ కాదు విత్ దట్ ఎగ్జాంపుల్ మరి అలాంటప్పుడు బయట ఉన్నది ఏమిటి అని నీకు తెలుసుకోవాలనిపిస్తే విత్ దట్ ఎగ్జాంపుల్ బయట ఉన్నది మృతు మృతు అని కాబట్టి ఘటము అన్నది సుతరాము మిథ్యం అది సత్యం కాదు అదేవిధంగా జగత్తు మిథ్య అలాగే ఇప్పుడు నెక్లెస్ దృష్టాంతంలో కూడా ఆ దృష్టాంతానికి వితిన్ ది బాక్స్ ఆఫ్ దట్ విత్ ఇన్ ది బాక్స్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వితిన్ దట్ బాక్స్ అండ్ వితిన్ దట్ సెట్ సో అది బంగారం తప్ప కాదు ఇట్ బంగారము వంద గ్రాముల బంగారం మీకు చుట్ట వైరు చుట్ట కింద ఇచ్చారనుకోండి దాన్ని మీరు నెక్లెస్ అను అదే బంగారాన్ని కరిగించి కొంచెం దానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి దానికి కొంచెం షేప్ తీసుకొస్తే అదే బంగారానికి నెక్లెస్ అది కేవలము మానసిక కల్పన తప్ప మరి ఏమి అక్కడ అంతకుముందు బంగారం ఉందని ఇప్పుడు నెక్లెస్ ఉందనేటువంటి వ్యవస్థ ఏదైతే లోకంలో ఉందో అదంతా కూడా బాగుంది ఎందుకంటే అంతకుముందు ఏముంది బంగారం ఉంది ఇప్పుడే ఉంది బంగారమే ఉంది బంగారం తప్ప మరొకటి లేనే లేదు మరి నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది వాచారంభం వికారం నామధేయం వికార అంటే నెక్లెస్ అది వాక్కు నుంచి మనస్సు నుంచి వచ్చింది కాబట్టి బయట ఉందను అనుకుంటున్నది కూడా మానసిక కల్పన కాబట్టి బయట లోపల అనే తేడా ఉంది బయట లోపల అనే తేడా ఉంది జాగ్రత్తకి స్వప్నానికి కానీ మానసిక కల్పన అనే అంశంలో మాత్రం తేడా ఏమీ లేదు అదే ఆయన అంటారు చేత కల్పితత్వ అవిశేష అవిశేషం ఉంటే తేడా లేకపోవడం కాబట్టి తేడా ఉంది కదండి బయట లోపల అనే తేడా ఉంది కదా అంటే బయట లేపలానే తేడా ఉంది ఆయన నిజమే కానీ మనస్సు చేత కల్పితముట అనే అంశంలో ఒకటికు తేడా ఏమీ లేదు ఇప్పుడు సినిమాకినూ కళకి తేడా ఉందా లేదా ఉంది కళ ఏమో నిద్రపోయినప్పుడు ఆ గురితత్వ నేను నాడిలో దర్శించాను సినిమా ఏమో బయట తెర మీద దర్శించారు తేడా ఉందా లేదా ఉంది దానికి తేడా లేదు రెండు వితథములే అనే అంశంలో తేడా లేదు వ్యాఖ్యాత మిగతా విషయాల్ని వ్యాఖ్యానం చేయడం అయింది మిగతా విషయాలు అంటే ఆ రెండు మిగిలిపోయిన అంశాలు ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా వ్యాఖ్యానం చేయటం అయినది అయితే ఇక్కడ నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళి ముందు ఒక పాయింట్ని మనం గమనించాలి నెక్స్ట్ శ్లోకాన్ని కూడా ప్రశ్నే అది కూడా గోరపక్షం ఎక్స్ట్ శ్లోకం మళ్ళీ ఇంకో కోరపక్షం మంచి కోణపృక్షాలు రాబోతున్నాయి అయితే దీన్ని ఈ కోణపృక్షాన్ని టేకప్ చేసుకునే ముందు ఒక ప్రశ్న సాధకుడికి అనుభవానికి వచ్చేటువంటి ఒక పరిస్థితి ఏమిటంటే ఈ జగత్తు చాలా దృఢంగా సత్యంలాగా భాషిస్తోంది కదా కారణం ఏంటి నువ్వు ఏమో ఏమని జగత్తు కల వంటిది అని చెప్తున్నావు కళ అంత దృఢంగా సత్యంగా మాకు భాషించలేదు అదే ఈ జగత్తు ఇంత దృఢమైన సత్యంలాగా మాకు భాషిస్తోంది దానికి కారణం ఏంటి అది ఎంత గట్టిగా భాషిస్తోందంటే ఇది సత్యమా కాదా అని ప్రశ్న వేసుకుని దాన్ని విమర్శ అవకాశం కూడా లేనంత గట్టిగా ఈ జగత్తు భాషిస్తుంది పైగా ప్రశ్న వేసుకునే వాడిని పిచ్చి చూసి ఆ ప్రశ్న అసంగతం అన్నట్టుగా చూసి జగత్తు సత్యమైన జగత్తులో జనులో నిర్ధారించి ఇంతటి గట్టిగా ఈ జగత్తు కనబడుతోంది ఎందువల్ల అది కూడా మరి గమనించదగ్గ విషయం కదండి అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మనం నిరంతరము జగత్తు గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మనకి జగత్తు సత్యం అందిస్తుంది నిరంతరం జగత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే జగత్తు సత్యం అందిస్తుంది ఇది ఎలా ఉంటుందంటే కాన్స్పిరటోరియల్ మెంటాలిటీ అని ఉంది వాడికి ఇప్పుడు మేఘాలు వచ్చాయనుకోండి అపోజిషన్ పార్టీ వాళ్ళు పంపించే ఎక్కడైనా సైకిల్ పంచిన పెంచిన బాంబు వచ్చే ఏదైనా సప్పుడు వచ్చిందనుకోండి టెరరిస్టులు బాంబు పెట్టారేమో అని డౌట్ వస్తుంది ఇప్పుడు మన ఇండియన్ పొలిటీషియన్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఎక్కడైనా బాంబు ఏదైనా పేరిందనుకోండి వెంటనే పాకిస్తాన్ మీద పాలిస్తాన్ తీసుకుంది దాంట్లో యథార్థత ఉండొచ్చు నేను యథార్థత లేదంటలేదు కానీ పాకి మూడేళ్ల క్రితం పాకిస్తాన్కి ఈరోజు పాకిస్తాన్కి తేడా ఉంది మూడేళ్ల క్రితం పాకిస్తాను ఐదేళ్ల క్రితం పాకిస్తాను పాజిటివ్గా ఈ టెరరిజంని సపోర్ట్ చేసింది పాకిస్తాన్ ఇప్పుడు ఆ పాకిస్తాన్ అదే టెర్రరిజం యొక్క కోరలను చిక్కుకుని నలిగిపోతున్న పాకిస్తాన్ ఇట్స్ ఎ ఫెయింగ్ స్టేట్ బికాస్ ఆఫ్ టెర్రరిజం అండ్ డే కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీటిఈకి ఇప్పుడు ఎన్టీటిఈకి తేడా ఒకప్పుడు గవర్నమెంట్ ఎన్టీటిఈని కిడ్ గ్లోవ్స్తో ట్రీట్ చేసేది ఇప్పుడు గవర్నమెంట్ శ్రీలంక గవర్నమెంట్ స్మాష్ చేసి పరస్పరం ఒకప్పుడు ఎల్టీటీని స్మాష్ చేయడానికి గవర్నమెంట్ లంకన్ గవర్నమెంట్ ఇండియా గేస్ చూసింది ఇండియా ఏమైనా గడబడి చేస్తుందని కానీ ఇప్పుడు ఇండియా చెప్పింది గోహెడ్ అని చెప్పింది ఇండియా నువ్వు వెళ్ళి ఫినిష్ చేసి పారా నో సెంపల్ కాబట్టి పరిస్థితులు అన్నీ ఒక్కలాగే ఉండవు మారిపోతూ ఉంటాయి వాట్ ఎవర్ మనకు ఆ కాన్స్పిరటోరియల్ మెంటాలిటీ ప్రతి దాంట్లోనూ వాడికి కాన్స్పిరసీ కనపడుతుంది అలా ఎందుకు కనపడుతుందంటే వాడు శత్రువు వాడు శత్రువు వాడు దుష్టుడు వాడు దుష్టుడు అని అలా ఆలోచించి ఆలోచించి ఆలోచించి ఏదైతే మాట్లాడినా కాన్స్పిరసీ మన కొంతమందికి ఆ కాన్స్పిరసీ మెంటాలిటీలో ఉంటారు ఇప్పుడు ఎద్రవాడు వేరే మతం వాడు అనుకోండి అదిగో వాడు వేరే మతం వాడు కదా వీడు కాన్స్పిరసీ చేస్తున్నాడు అని వీడు భావన చేస్తారు సపోజ్ ఆ ఎద్రవాడు ఏదో దేవాలయానికి బొట్టు పెట్టుకుని వచ్చాడు అనుకోండి నేను వీడు మీ దేవాలయాన్ని బొట్టు పెట్టుకుని మోసం చేయడం మోసమే వచ్చేట ఎంతసేపు కాన్స్పెరసీ దృష్ట్యా అది యథార్థమా కదా కొంత ఉందే ఉండొచ్చు కాబట్టి మీరు ఆ న్యూస్ పేపర్స్ చదివి చదివి చదివి ఈ టెర్రరిజం కాన్స్పెరసీ మీద ఆలోచించి ఆలోచించి ఆలోచించి ఉండేప్పటికీ ఎప్పుడు ఏది జరిగినా కాన్స్పెరసీ దృష్ట్యా వస్తుంది మీకు నాకు బాగా గుర్తు కొలంబియాని ఒక అంతరిక్షం నుంచి వెనక్కి వచ్చేటువంటి అంతరిక్ష నౌక మధ్యలో బ్రేక్ అయిపోయి తొడిపోయింది తొడిపోతే అప్పుడు వెంటనే సీఎన్ఎన్ అప్పుడు నేను అమెరికాలో ఉంటాను ఇంటిని ఇంటిని ఇప్పుడు సీఎన్ఎన్లో క్వశ్చన్ ఏమిటంటే ఇసిట్ ఒసమా బిల్లాడ్ అని ఏమైనా దాంట్లో చేసా అని వదిలిపెట్టు వాడు దానికి చాలా సీరియస్గా వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటంటే మేము అన్ని యాంగిల్స్ నుంచి దీన్ని పరిశీలన చేస్తున్నాము పరిశీలన అయిన తర్వాత మేము సమాధానం పెడతాము వాడు ఉసామ బిల్లాడని వినుంటే ఆ న్యూస్ నమ్ముకుని ఉంటాడు అప్పుడు నాకు ఎంత క్రెడిట్ ఇస్తుంది అవి ఆయనకు మొన్నాడు నాసా వాళ్ళు అనౌన్స్ చేశారు దేర్ ఈజ్ నో కాన్స్పిరసీ దెర్ ఈజ్ నో టెర్రరిస్ట్ యాంగిల్ ఇన్ దేశ్ అప్పటికి జనం సర్దుమణిగారు అంతవరకు ఆ యాంగిల్ని అలాగా ఆ న్యూస్లో వస్తున్నాడు ఇదొకటి ఇంకొకటి చెప్తున్నా అంటే మనస్సు ఎంత గట్టిగా ఆలోచిస్తే అసత్యం కూడా అంత బలంగా సత్యంగా భాషిస్తుంది అని చెప్పడానికి నేనేవో దృష్టాంతాలు అల్వా ఈ ఆధునిక కాలంలో దృష్టాంతాలు పెట్టినా మీకు ఇంకో దృష్టాంతం చెప్తాను ఓ మహాత్ములు చాలా సత్యం ప్రపంచ మానవ చరిత్ర రికార్డు మొదలుపెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు మీరు యూ టే నేను యథార్థం చెప్పిన ఎగ్జాజరేషన్ ఏం చేయటం మానవ చరిత్ర రికార్డు అయిన వరకు ఈనాటి వరకు మానవ ప్రపంచ మానవ సమాజంలో ఉండే హింస ఎంత హింస ఉంది అనే దాన్ని మీరు పరిశీలిస్తే ఈ రోజున ప్రపంచం ఈనాడు ప్రపంచం ఏనాడు లేనంత శాంతి భద్రతలకు రెండు పరిస్థితులు ఈ రోజున ఉన్నంత శాంతి ఏ మానవ చరిత్ర మొత్తం మీద మీరు చూసుకోండి ఎప్పుడైనా చూసుకోండి కానీ మనం మనకు అలా అనిపించదే మనకి ఆపోజిట్ అనిపిస్తుంది ఎందువల్ల అంటే ఆయన అమెరికాలో చెప్పార మాట ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ సిఎన్ఎన్ ఎన్బిసి అండ్ ఏబిసి అలాగే మీరు టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ ఈటీవీ ఇలాంటివి ఏవో ఉన్నాయి న్యూస్ ఛానల్స్ వీటిని రో ఒక నాలుగు రోజులు వరుసగా నిరంతరంగా మీరు చూసినట్లయితే మీకు ఏమనిపిస్తుందో తెలిసినా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ కూడా కత్తులతోటి గొట్టలతోటి తుపాడుతోటి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టేసుకొని కాల్చుకుని చచ్చిపోతున్నారు అని అనిపిస్తుంది అలా ఏముండదు అక్కడికి అలాగే ఉండదు మీకు తెలుసో తెలియదు చంద్రబాబును రాజశేఖర రెడ్డి కలిసి ఉంటే షేకాయ కాఫీ అయ్యాన్ని కూడా కడుపులో కొంత ద్వేషాలు ఉంటే ఉండొచ్చు కానీ ఇద్దరు కలిసి ఉంటారు కానీ సమాజంలో మీకు చూస్తే అలా అనిపించదు ముఖ్యంగా న్యూస్ పేపర్స్ టీవీ ఛానల్స్ చూసి మనకి ఏమనిపిస్తుందంటే దేశమంతా కూడా రక్తం ఓడిపోతుందన్నట్టుగా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కాబట్టి ఈ కథంతా మీకు ఎందుకు చెప్పానంటే జగత్తు అంత గట్టి సత్యం మనకు ఎందుకు అనిపిస్తోందంటే నిరంతరము దాని గురించే మనం ఆలోచించటం వల్ల అది సత్యం మీరు కనుక ధ్యానం చేయటం అభ్యాసం చేసి మనస్సుతో ప్రాపంచిక విషయాలని ఆలోచించేటువంటి సమయాన్ని తగ్గించి ఆ సమయంలో ఆ మనస్సుతోటి శ్వాస మీద ధ్యాస పెట్టటము లేకపోతే మనస్సుని వాచ్ చేస్తుంటే మనస్సు ఏకాగ్రమైపోయి విలీనమైపోయి అలాగ ఆత్మనిష్ఠులై ఉండటము అలాగా ప్రతి మీరు ఒక గంట గౌకిక వ్యవహారాల్లో ఉంటే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆత్మనిష్ఠులోకి వెళ్ళిపోవాలి యూ షుడ్ నెవర్ లూజ్ దట్ ఫౌండేషన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్ అంటే ఇన్నర్ అవేర్నెస్ ఆఫ్ ది బీయింగ్ ఆ ఆత్మ యొక్క అవేర్నెస్ ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టడం ఎప్పటికీ దాంట్లో ఉండాలి లోపల వ్యవహారం చేసుకుంటాం మనస్సుతో వ్యవహారం చేస్తారు సంకల్పం లేకపోతే ఏ పని చేయలేదు మొన్న ఆ రోజు స్వయంగా పట్టంలో కూడా సంకల్పం లేకపోతే చెయ్యకూడక కాబట్టి సంకల్పాలు వస్తూ ఉంటాయి వ్యవహారం చేస్తూ ఉంటారు కొంత వ్యవహారం అయ్యేప్పటికీ చాలు ఈ వ్యవహారం చాలు వ్యవహారం ఏదైనా మిథ్యే పవిత్రమైన వ్యవహారం అయినా మిథ్యే అపవిత్రమైన వ్యవహారం అయినా మిథ్యే దాని అపవిత్రం చేయమని కాదు పవిత్రమే కానీ స్టెబిలిటీస్ మిథ్యా దీని ప్రసాలు ఇంత వ్యవహారం చాలు ఇంతకు మించిన వ్యవహారం అవసరం లేదు అని ఒక ఐదు నిమిషాలలో ధ్యానం చేస్తూ ఆత్మవిష్ఠలో ఉంటాం ఈ విధంగా మనస్సు నిరంతరంగా హద్దు అడ్డు ఆపు లేని విధంగా ప్రాపంచిక విషయాలనే ధ్యానం చేస్తూ ఉండటం అనే కారణంగా మీకు ఈ జగత్తు చాలా సత్యమనే ఒక భ్రాంతి కలుగుతుంది మీరు మనస్సు యొక్క చలనాన్ని తగ్గించి చూడండి జగత్తు మిథ్యా అని చెప్తే అవును కాబట్టి దాంట్లో సత్యత్వం ఎక్కడుంది అని మీకే ఇన్నర్ విషం మీకే అలాగే రావాలి ఇది ఒక విషయం తర్వాత రెండవ విషయం ఏంటంటే జగత్తు ఇంత గట్టిగా సత్యం అని ఎందుకు అనిపిస్తోంది అటువంటి అనుభవానికి హేతు ఏమిటి దానికదా మనం మీమాంస చేస్తున్నాం రెండవ కారణం ఏమంటే జగత్తు యొక్క వ్యవహారాలలో మనము ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవుతూ భావావేశపూర్వకమైన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పుడు ఉదాహరణకి ఒక పాతికేళ్ళు అమ్మాయి ఉందనుకోండి చక్కగా ఏదో చదువుకునే అమ్మ స్వరు ఆ అమ్మాయిలు తన పెళ్లి గురించి తనకి చింత ఉండదు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది కానీ అస్తమానం ఆ అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించాలోచించి తల్లిదండ్రులు ఇంట్లో పెద్దవాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు బాగానే ఉండొచ్చు ఈ తాతగారు మా అమ్మగారు ఇంకా అలాగే ఆలోచించి ఆలోచించి మతిపోవచ్చేస్తుంటారు అక్కడ అసలు ఇష్యూ ఆ అమ్మ పెళ్లి నీ పెళ్లి గురించే మేము రోజంతా ఆలోచిస్తున్నాం అంటే పెళ్ళి ఏంటి పెళ్ళి అంటే షీ డజంట్ హ్యావ్ అన్ ఇష్యూస్ దీస్ ఎల్డర్స్ హ్యావ్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ చూసుకుంటాను ఏంటి ఏంటి పరిస్థితి సార్ అక్కడ ఇష్యూ అనేది ఏమీ లేదు అసలు కేవలము ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల క్రియేట్ అయిన ఇష్యూ తప్పిస్తే ఇష్యూ అనేది ఏమి లేదు ఇప్పుడు ఒకసారి ఒకసారి నేను ఇలా అన్నాను నేను అన్నదాంట్లో లాజిక్ ఉండలేదు మీరు చూడండి ఏమన్నా అమెరికా అంతా ఎకనామిక్ మెల్టోడెవల్ అయిపోయింది కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగాను అడిగితే నేనున్నాను ఏం ఎకనామిక్ మెల్క్డౌన్ అండి ఎవడు ఒక పూట బ్రేక్ఫాస్ట్ కూడా మానేస్తున్నాడు నాకు ఎవరు శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు లంచ్ చేస్తున్నారు భోజనాలు చేస్తున్నారు అన్ని సుఖాలు అనుభవిస్తూనే ఉన్నారు కార్లలో పెట్రోల్ పోసుకుని ఇటు తిరిగి వేస్తున్నారు కనీసం ఒక ట్రైడ్ తప్పు డ్రైవ్ చేయడం కూడా లేదు అవసరం ఉన్నా లేకపోయినా కారు నిన్న పెట్రోల్ పెట్రోల్ ధరలు తగ్గాయి ఎప్పుడు లేనంతగా ధరలు తగ్గాయి దాంతో చక్కగా పెట్రోల్ పోసుకుని తిరిగేస్తున్నారు మీరు కదిలిస్తే ఎకనామిక్ మెల్ట్ డౌన్ అని ఇలాగ ముఖం సీరియస్గా చెప్పేస్తుంటారు మొత్తం నేషన్ అంటారు ఒక్క పూట కూడా భోజనం ఎవడో మానేయలేదు ఎకనామిక్ మెల్ట్ వచ్చింది లాల్ శాస్త్రి గారు పాపం ఆ రోజుల్లో చెప్పారు శనివారం ఒక భోజనం మానేది అని చెప్పారు పోనీ అలాగ ఎకనామిక్ మెల్ట్ వచ్చింది కాబట్టి అందరం ఒక భోజనం మానేద్దాము అని ఒక నేషనల్ అనుకోవచ్చు కదా అనుకోవటం లేదు అంటే అర్థం ఏంటి ఏమీ నూట అన్నీ బాగానే ఉన్నాయి ఎటు వచ్చి బ్యాంక్ అకౌంట్ ఫిగర్లు జీరోలు అయి కూర్చున్నాయి అదర్వైజ్ ఎవ్రీబడీ స్వీన్ కాదు కానీ ఏదో ఒక భయంకరమైన ఆపద మన నెత్తి మీద వేలాడిపోతుంది అని మొత్తం అమెరికాలో అందరూ అనుకుంటున్నారు నేను వచ్చేప్పుడు ఈ పరిస్థితి అది ఇప్పుడు ఒబామా గారు మొన్న ఆపద నుంచి బయటపడేస్తారని పాపం వాళ్ళు ఏదో దంటాలు పడుతున్నారు నాకే ఆపద కనపడలేదు అందరూ పడుతుందో భోజనం చేసి ఇప్పుడు నా గడుపు నిండిందని నేను చెప్పట్లేదు నా గడుపు నిండిందో మా మొత్తం అందరూ బాగానే ఉన్నారు ఒక్కడూ కష్టపడుతున్న సూచన నాకేం కనపడలేదు నేను అడిగాను ఏమిటండి ఎకనామిక్ బిల్డ్ అవుందని అందరూ వర్రీ అయిపోతున్నారని పేపర్లలో రాస్తారు నాకు ఎవడో అలా కష్టపడిపోతున్నట్టుగా కనపడలేదు ఏంటంటే వాళ్ళు పార్ట్లీ ఇట్ ఈస్ మెంటల్ అంటారు కాబట్టి ఎవడైనా పార్ట్లీ మెంటల్ అంటే మీరు అండర్స్టాండ్ ఇట్ ఈస్ హోల్లీ మెంటల్ వీడు ఎలాగంటే వాడు సినిమా సగం సత్యం అంటే సార్ సగం సత్యం ఏంటంటే వీడు పరకే సగం సత్యం ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ సత్యం అని ఏమైనా ఉంటుందా అలాగా అయితే సత్యం అయితే అసత్యం ఇప్పుడు పాంది రజ్జు సర్పం ఉంది రజ్జు సర్పం సత్యమా ఉందా లేదా పెద్ద పెద్ద లేకుండా అడుగుతున్నాయి చెప్పండి మీకు పెద్ద పెద్ద అది సత్తా అసత్త మిథ్యా లేత మెతమా కొని కష్టమైన పదాలద్దు నేను తెలుగులో అడుగుతున్నా చెప్పండి రజ్జు ఉందా లేదా లేదండి బాబు లేదండి సేద సే లేదు రజ్జు సర్పం లేదు మరి ఎందుకు ఎందుకో అందుకు కనపడింది బట్ లేదని నువ్వు ముందు అసలు అర్థం అసత్ వైత్యమేక ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఏం చేస్తుందంటే లేనిది కూడా లేకుండా కనపడుతోంది అది ఆల్రెడీ లేకుండానే కనపడుతుంది ఉండి కనపడటం లేదు లేకుండా కనపడి నిజంగా ఉందేమో అనేటువంటి ఒక భ్రమని కల్పించి ఆ భ్రమే దృఢమ గట్టిపడిపోయి ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు జగత్తు సత్యమైనటువంటి భ్రాంతి కలిగిస్తుంది ఇది రెండో హేతు నేను ఏడో హేతులు చెప్పుకొస్తున్నా దీంట్లో కొంత ఫ్రెష్నెస్ ఉందని నా అభిప్రాయం అప్పటికప్పుడు నేను అలా అంటుంటూ మీరు ఎలా సో ఇంకో మూడో హేతులు ఏమిటంటే జగత్తు మిథ్యా అయితే ఇప్పుడు నేను మెడిటేషన్ చెప్పిన మెడిటేషన్లో నేను ఏమో చెప్పేవాడు అంటే ఎక్స్ప్లోర్ ఎవరు సార్ ఎలాగా ఎలాగ ఎక్స్ప్లోర్ చేయాలో తెలుసు ఏమవుతుందో తెలుసు అండి నేను కనుక దేహం కాకపోతే భార్య పిల్లలు ఇల్లు వాకిలి బ్యాంక్ అకౌంట్ కెరీరు సోషల్ స్టేటస్ నేమ్ ఫేమ్ గోత్రం కులం వర్గం మరణం హారోస్కోప్ రాశి నక్షత్రం తర్వాత జాతీయత ప్రాంతీయత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇండియా వాళ్ళు ప్రాంతీయత తర్వాత కెరియరు పెన్షన్ ఇవి కూడా ఫులక్ అయిపోతాను దాంతో భయమే స్నామో వద్దులే తర్వాత చూస్తారు అంటే మీరు ఫ్రీ అయిపోతారు మొత్తం ఫ్రీ అయిపోతారు నేను ఫ్రీ అయిపోతాను బ్రహ్మ విద్య పుట్టి సన్యాసం పాఠాలు వీటన్నింటి నుంచి కూడా ఫ్రీ అయిపోతాను వెరీజ్ ఎ ఫ్రీడమ్ మెంటల్ ఫ్రీడమ్ సైకలాజికల్ ఫ్రీడమ్ జరిగేవి జరుగుతూ ఉంటాయి నా దృష్టాంతా కూడా నేను జోడించి చెప్తున్నాను గోత్రం నామం శ్రాద్ధాలు పెట్టడం మనకి ఇంకో హళ్ళు శ్రాద్ధాలు పెట్టడం మనం మరొకళ్ళకి శ్రాద్ధాలు పెట్టడం దాని చుట్టూ ఉండే కలిసి మతం సూత్రాలు ధర్మాలు అన్ని కర్మలు కర్ కర్తృత్వం భోక్తృత్వం ఇహలోకం పరలోకం అన్ని అన్ని కట్టగట్టుకుని అవతలకి పోతాయండి ఏం మిగలదండి ఎప్పుడైనా కన్సిడర్ చేశారా పాసిబిలిటీ కన్సిడర్ చేస్తే పీపుల్ ఆర్ ఎ ఫ్రైడ్ ఆఫ్ ఫ్రీడమ్ అయితే కాబట్టి ఆ స్వాతంత్ర్యం అనేది దాని ఎందు మనకి భయం ఉంటుంది అపూర్ణ స్వాతంత్ర్యం మోక్షం మోక్షం కావాలని మనం అంటాం కానీ మోక్ష తీరా మోక్షం ఇచ్చేస్తే కూడా విఆర్ నాట్ రెడీ టు టేంక్ దీని మీద ఓ కథం ప్రహ్లాదుడికి ప్రహ్లాదుడికి తీరు వరం కోరుకుంటాడు భాగవతంలో వస్తుంది వరం కోరుకోమంటే ప్రహ్లాదుడు అంటాడు నాకు మోక్ష మోక్షం కావాలని అంటే మోక్షం ఇస్తాను నేను అంటాడు విష్ణు అది నృసింహస్వాడు అంటే ప్రహ్లాదుడు నేను ఒక్కడిని పాపం పెద్ద మనస్సు మోక్షం నాకొక్కడికి ఏమిటి ఏదైనా స్వీట్ పెడితే ఒక్కడు తినకూడదని శాస్త్రం ఉంది నా విద్యార్థులు అందరూ ఉన్నారు నేను కనుసు చదువుకున్నాను వాళ్ళతోటి వాళ్ళను కూడా మోక్షం కావాలంటే అప్పుడు విష్ణు అంటాను ఎవళ్ళు కావాలంటే వాళ్ళకి ఇస్తాను తెచ్చుకో ఎవళ్ళు మోక్షం కావాలని అడిగితే వాళ్ళనిస్తాను వెల్కమ్ ఇతను వెళ్ళి అందరు విద్యార్థులను అడిగితే మేము మా నాన్నగారిని అమ్మగారిని అడిగి చెప్తాము అప్పుడు పోలే పిల్లలు రావట్లేదు వాళ్ళకి వివేకం లేదు చిన్న వయసు కదా అని పెద్దవాళ్ళని అడుగుతాడు మోక్షాన్ని ఇస్తానంటున్నాడు విష్ణువు మీరు వస్తారా అని ఆ హిరంగ యొక్క ఫాలోవర్స్ ఆ నగరంలో ఉన్నటువంటి సింపుల్ పీపుల్ని అడిగితే వాళ్ళు ఇంకా మా మా మనోహరాలు పెళ్ళి తర్వాత నేను మోక్షానికి ఇస్తాను ఇప్పుడు రాలేనంటాడు ఒక ఆయన మనోరాలు పెళ్ళయిన ఇంకొక ఆయన అంటాడు ఏకాదశి వ్రతం పట్టాను రేపు వచ్చి ఏకాదశితో పూర్తవుతుంది ఇప్పుడు కాబట్టి ఆ తర్వాత ఆలోచిస్తాను ఇప్పుడు వద్ద అంటే ధర్మం కూడా అర్థం వస్తుందన్నమాట నాకు ఎనభై ఏళ్ళు జీవితం జీవితం ఉందని చెప్పేసి నాకేమో జాతకంలో చెప్పారు ఇంకా ఈ ఏళ్ళు తర్వాత అప్పుడు చూస్తాను మొత్తం అని ఇంకోటి ఎవడు సిద్ధపడ్డాడు రాకపోతే అప్పుడు ఒక్క కుక్క వీధి కుక్క కనపడుతుంది ప్రహ్లాద్ దాన్ని అడుగుతాడు పొని ఇదేనా వస్తుందేమో అని మోక్షం ఇస్తానంటున్నాడు దృష్టి ఒక్కళ్ళు తోడు తెచ్చుకోవడానికి దొరకలేదు నువ్వు వస్తావా అంటే అది అడుగుతుంది మరి అక్కడ మురి కుండీలను వాటిల్లో కానిసినటువంటి ఆహారము కుళ్ళిపోతున్న ఆహారము అలాంటివి దొరుకుతాయి అక్కడ అడుగుతుంది అంటే మోక్షంలో ఇంకా అలాంటివి ఏమి ఉండవు అంటే ఉండకపోతే నేను ఆలోచించి చెప్తాను కాబట్టి మనకి ఈ మిథ్యా జగత్తు మీద మనకి ఆ రకమైన ఫ్రీడమ్ మనకి ఇంట్రెస్ట్ ఉండదు మనం భయపడతాం ఫ్రీడమ్ అంటే ఆ కారణంగా కూడా తర్వాత ఎందుకంటే మీరు కనుక ఈ జగత్తు మిథ్యా జాగ్రత్త అవస్థ కల వంటిదే అంటే అమౌంట్ తెలుసునండి ఏవన్నీ నాకున్నాయో ఇప్పుడు అవన్నీ పోతాయి ఐ లూజ్ ఆల్ ఐఎమ్ నాట్ రెడీ టు లూజ్ ఆల్ అనేది దాంట్లో రహస్యం ఉంది నేను బై లూజింగ్ ఆల్ యూ గెయిన్ ఆల్ బై కీపింగ్ సమ్ యూ లూజ్ ఆల్ బై బై లూజింగ్ ఆల్ యూ గెయిన్ ఆల్ దట్ ఈస్ ది ట్రూత్ కానీ మానవుడు ఆ సత్యాన్ని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండడు అందు గురించి ఇది ఇన్ని హేతువులు మూడో నాలుగో హేతువులు చెప్పాను నేను ఇవన్నీ కూడా సైకలాజికల్ మనస్సు యొక్క సూక్ష్మ స్థాయిలో ఉండేటువంటి మానసికమైన కల్పన చాలా సూక్ష్మంగా మనస్సులో ఉంటాయి వీటి కారణంగా మనిషి జాగ్రత్తవస్థ స్వప్నం వలె వితథము అనే సత్యాన్ని గుర్తించడానికి ఇవన్నీ అడ్డుపడుతుంటాయి వీటిని మనం గుర్తుపెట్టి క్రమంగా వీటిని ఓవర్కమ్ చేసినట్లయితే ఈ జాగ్రత్తవస్థ కళ అనే సత్యాన్ని గుర్తించి ఆత్మస్వరూపమే ఈ అవస్థని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మ చైతన్యం మాత్రమే సత్యము అనే సత్యాన్ని గుర్తించి మానవుడు జీవనం ఉంటుంది కాబట్టి దృష్టం వైతత్మేతయో ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సమానంగా వితథముడు అనే సత్యాన్ని మహాత్ములు ఎప్పుడూ కూడా తెలుసుకుంటూనే